సహ నో భున సహ వీర్యకరవై తేజస్వినీతమస్ మావిషావై ఓ శాంతిశాంతిశాన్ని ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య్రవణము మననము నిధిధ్యాసనము నిధి కాదు నిధి నిధి అంటే మళ్ళీ ధనము రత్నాలు అవన్నీ అవుతుంది నిదిధ్యాసితవ్య ఇక్కడ శ్రవణం అది నేను చూశా మనన విషయం కూడా చూసాం ఏం చెయ్యాలి అలా చేయాలని ఇక్కడ నిదిధ్యాసన విషయం ప్రస్తావన వస్తుంది అసలు శ్రవణ మనన నిదిధ్యాసనలు అంటే ఏంటంటే శ్రోతవ్యశ్రుతివాక్యేభ్యో మంతవ్యశ్చోపత్తిభి మతం ధ్యేయ దర్శనహేతవ శ్రోతవ్య శృతి వాక్యేభ్య ఏమిటండి శ్రవణం చేయాలి ఏది పడితే శ్రవణం చేస్తే కుదరదు శ్రవణం ఏం చేయాలి శృతి వాక్యేభ్య అంటే వేదము నిర్దేశించినటువంటి ప్రతిపాదన చేసేటువంటి జీవబ్రహ్మ ఐక్యమైనటువంటి మహావాక్యం ఉందో దాన్ని శ్రవణం చేయాలి ఇంకేది పడితే శ్రవణం ఆధ్యాత్మిక చింతన ఆత్మ ఆత్మవిచారణ చేసే వ్యక్తికి ఏదీ అక్కర్లేదు శృతి వాక్యేభ్య అేభ్య నా ఆపేక్ష మహావాక్యానికంటే అన్యమైనటువంటి వాక్యం యొక్క విచారణ ఇంకా వినవలసిన అవసరం లేదు ఎందుకని ఏ వాక్యం ద్వారా అయితే నాకు నా యొక్క అనుమానాలన్నీ తొలగి నాకు సంబంధించినటువంటి సమస్తములైనటువంటి సంశయాలు నివృత్తి అయ్యి నాకు పూర్ణ బోధ కలుగుతుందో ఆ వాక్యాలనే నేను విచారణ చెయ్యాలి దాన్ని వినాలి కాబట్టి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు శ్రోతవ్యో శృతి వాక్యేభ్యుతివాక్యేభ్యోతవ్య మవ్యశ్చోపత్తిభి మంతవ్యశ్చ ఉపపత్తిభి అంటే ఉపపత్తి అంటే టెనబిలిటీ అంటే విత్ టెనబుల్ రీజనింగ్ అంటే సరైనటువంటి సరైన విచారణాత్మకమైనటువంటి వాక్యాలని మనం విన్న తర్వాత దాన్ని మానసికంగా దాని విచారణ చెయ్యాలి శ్రద్ధగా చూడండి ఏదైతే విన్నామో దానిని విచారణ చెయ్యాలి మంతవ్యశ్చ ఉపపత్తిభి ఆ రీజనింగ్స్ తోటి కావలసినటువంటి విషయాలని మనం సేకరించుకుని సరైనటువంటి ఉపమానాలతోటి సరైనటువంటి వాక్య తోటి ఆ మానసికంగా ఆ విచారణ చేయాలి మత్వా సతతం ధ్యేయ మత్వా దేన్నైతే మననం చేశామో మననం చెయ్యగా ఏ విచారణ వల్ల మనకు అమనస్త్వాన్నమే దుఃఖ జర రాగద్వేష భయాదయ అప్రాణోహ్య శుభ్రహ ఇత్యా శ్రుతి జర ఆదయ శబ్దాది విషయ నిధంగా మననానికి చెప్పినటువంటి పై శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మననం చేసుకుంటూ నేను దేహం కాదు నేను మనస్సు కాను నేను ఇంద్రియాల్ని కాను నేను ప్రాణాన్ని కాను మనోబుద్ధులు దేహము ఇంద్రియాలు ప్రాణాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కేవలం జలే బుద్బుదవతు క్షరం నీటి మీద పుట్టినటువంటి ఒక బుడగ అంతే ఫినిష్ బుడగ పుడుతుంది బుడగ నిలబడుతుంది కదులుతుంది ఒకప్పుడు పగిలిపోతుంది కానీ ఆ బుడగకు అధిష్టానమైనటువంటి ఆ బుడగ యొక్క స్వరూపమైనటువంటి జలం ఏదైతే ఉందో ఆ స్థాయికి చూస్తే దానికి పుట్టుక లేదు స్థితి లేదు మరణం లేదు దేహాన్యత్వాన్నమే జన్మ జరాకార్ష్యలయాదయ నేను దేహము నేను దేహి అనుకుంటే ఈ దేహాన్ని ధరించున్నాను అనుకుంటే ఈ దేహమే నేను అనుకుంటే కనుక జన్మ మరణం ఇవన్నీ ఏమిటోనండి ముసలివాణ్ణి అయిపోయానండి ఏమిటోనండి ఇంకా చనిపోతానండి చూడండి చనిపోవడం ఆ వికారం దేనిది అది నిరంతరం చనిపోతూ ఉంది మాస్టార్ అది ఇప్పుడు బతికుందనుకుంటున్నారా చనిపోయే పరిణామక్రమంలో ఉంది దేహం అందుకనే ఒకరోజు పడిపోతుంది ఉన్న పడంగా ఏం పడిపోతుంది రోజు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది బ్యాంకులో మనకు ఒక ఐదు రూపాయలు వేసుకుంటే రోజు ఈరోజు ఒక యాభై రూపాయలు రేపు ఒక రూపాయలు ఎల్లుండి ఒక ఐదు తర్వాత రెండు అలా ఎలా అయితే తీసుకుని నెలాఖరు అయ్యేటప్పటికి మొత్తం అకౌంట్ అంతా క్లోజ్ అయిపోతుందో అలాగే ఇది కూడా అంతే రోజు రోజుకి క్షీణిస్తూ ఉంది అంటే ఏంటి మృత్యుముఖాము మృత్యుముఖం నుండి బయటపడేయడానికి మోక్ష ఎంత ముఖ్యమో ఈ దేహాత్మ భావన కలిగున్న వాడికి కూడా శాస్త్రం ఉంటుంది నువ్వు ఎలా పరిగెడుతున్నావు ఎక్కడికి పరిగెడుతున్నావు మృత్యుముఖా నువ్వు మృత్యుముఖానికి వెళుతుంది దేహం ఎక్కడికో కాదు ఇది బస్సు వెళుతుంది అనుకోండి ఎక్కడికి వెళుతుందండి అని అంటే గోకవరం వెళుతుందండి లేకపోతే రాజానగరం వెళ్తుందండి లేకపోతే అడ్డతీగలు వెళుతుందండి లేకపోతే కాకినాడ వెళుతుందండి అని అంటారు ఈ దేహం ఎక్కడికి వెళ్తుందండి ఇది ఎండింగ్ మృత్యుముఖం దీని యొక్క ఎండింగ్ పాయింట్ ఎక్కడా ఎక్కడికి వెళ్ళి ఎండవుతుంది దేహం మృత్యు దగ్గర ఇంకా ఆగడమే దట్ ఈజ్ ఎండింగ్ పాయింట్ ఫర్ దిస్ బాడీ బిగినింగ్ ఎక్కడ తల్లి గర్భంలో ఉద్భవించడం ఎండింగ్ ఎక్కడ భూమిలో పడిపోవడం కాబట్టి దేహానికి నిరంతర ప్రక్రియ కదులుతూ ఉంది ముందుకు పరిగెడుతుంది ఎక్కడికి మృత్యుముఖం ప్రతి మృత్యుముఖం వైపుకు పరిగెడుతుంది దేహం అంతే దాన్ని నువ్వెందుకు ఇది పట్టుకుంటావు నువ్వు దాన్ని పట్టుకుంటే ఇప్పుడు ఏ బస్సు అయితే కాకినాడ వెళ్తుందో ఆ బస్సులో ఎక్కారనుకోని మీరు ఎక్కడికి వెళ్తారు అలాగనే మృత్యుముఖం వైపు పరిగెట్టేటువంటి ఈ దేహాన్ని మనం బట్టుకు నిలబడ్డామనుకోండి మనం పట్టుకుని వేలాడమనుకోండి ఎక్కడికి వెళ్తాం మృత్యుముఖం ప్రతి కాబట్టి ఇక్కడ మననం చేస్తే దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి వీటన్నిటిని మనం విచారణ చేస్తే చేస్తూ వచ్చాం కాబట్టి అపంచీకృత పంచమహాభూతాలు సత్వరజోగుణాలు కలిస్తే అవన్నీ వచ్చాయి సూక్ష్మ శరీరం పంచీకృత పంచమహాభూతాలు తమోగుణం కలిస్తే దేహం వచ్చింది అవిద్య అనేటువంటిది కారణ ఉపాధి ఇవన్నీ మూడు ఉపాధులు నేను కాను అని విచారణ ఊరికి అనుకోవడం కాదు విచారణ చెయ్యాలి దృఢమైన విచారణ ఆ విచారణ చేసినప్పుడు ఆ విచక్షణ ఆ వివేకం ఉదయించినప్పుడు మనిషికి ఒక స్థితి వస్తుంది ఒక అవగాహన లోపలొస్తుంది అంటే ఈ ప్రకృతి పట్ల తన యొక్క ప్రకృతి పట్ల ఒక సరైనటువంటి అవగాహన అప్పుడు ఆ వ్యక్తికి ఏం తెలుసండి ఏది ప్లస్ అవదు ఏది పోయినా మైనస్ అవదు ముందు స్థితికి వచ్చేస్తాడత కాబట్టి ఇక్కడ మత్వాచ సతతం ధ్యేయ ఏతే దర్శన హేతవ ఆత్మతత్వాన్ని పొందడానికి ఏమిటి హేతు అంటే ఏదైతే ఆ విచారణ చేసిన తర్వాత స్వరూపం ఏదైతే మిగిలిపోతుందో నిన్న మనం చూసాం ఆ పంచదారతోటి చక్కగా జీలకర్ర దానికి కలుపుతారన్నమాట మొత్తం అంతా తయారు చేస్తారు ఇప్పుడు సోంపు వైట్ అది స్వీట్ సోంపు అది లోపల వేసుకున్న తర్వాత పైనన్నటువంటి తీయ పదార్థం ఏదైతే ఉందో పూసినటువంటి పదార్థం అదంతా లోపలికి వెళ్ళిపోతుంది ఆఖరణ ఏం మిగులుతుంది జీలకర్ర అలాగని ఇక్కడ కూడా పైనన్నటువంటి దేహము ఇంద్రియాలు మనోబుద్ధులు ఇవన్నీ కారణోపాధి ఇవంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి విచారణతో తొలగింపబడిన తర్వాత మిగిలిపోయేదేంటి స్వరూప మరి అది ఎలా ఉందండి ఆ స్వరూపం ఇక్కడ నిధుధ్యాసనికి చెప్తున్నారనమాట ముప్పై నాలుగో శ్లోకంలో నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకార నిత్యముక్తో నిర్మల నిర్గుణ నిష్క్రియ నిత్య నిర్వికల్ప నిరంజన నిర్వికార నిరాకార నిత్యముక్త నిర్మల ఎన్ని తొమ్మిది గుణాలు చెప్పారు తొమ్మిది గుణాలు ఎక్కడ గుణాలని కాదు ఆత్మ యొక్క నిజస్థితి ఇవన్నీ ఎందుకు చెప్పారో మీకు మళ్ళీ ఈ శ్లోకం అయిన తర్వాత అర్థమవుతుంది నిర్గుణ అంటే మామూలుగా మనం ఏమనుకుంటాం గుణము లేనటువంటిది కాబట్టి ఇక్కడ ఏంటంటే నిర్గుణం అంటే బుద్ధి అభావాత్ గుణరహిత బుద్ధి అభావాత్ గుణం చూడండి ఇప్పుడు ఏమండి ఈ వ్యక్తి ఎలాగండి అంటే అతని యొక్క గుణగణాలన్నీ మనం తెలుసుకుంటాం ఏమండి వాచ్ ఏంటండి దీనిది దీని గుణగణాలని తెలుసుకుంటాం లేదు ఫలానా ఒక వస్తువు ఉందనుకోండి దాని యొక్క గుణగణాలు తెలుసుకుంటాం ఇప్పుడు రాత్రి నిద్రలో మనం పడుకున్న తర్వాత బుద్ధే పడిపోయింది గుణాలని గ్రహించేది దోషాలని గ్రహించేది గుణదోషాలని గ్రహించేటువంటిది ఏంటి బుద్ధి ఆ బుద్ధే అక్కడికి వెళ్ళిన తర్వాత పడిపోతే ఇంకా దానికి గుణమే ఉంటుంది కదా అది ఏమైపోయింది అక్కడ నిర్గుణ బుద్ధి కూడా పని చేయదు అక్కడ బుద్ధి కూడా పడిపోతుంది ఎందుకని స్వరూప అక్కడ బుద్ధి ఉండదు బుద్ధి కూడా ఒక కల్పన మనం చూసామా లేదా బుద్ధి కూడా ఒక వికల్పమే మనసు కూడా ఒక వికల్పమే ఇంద్రియాలు కూడా వికల్పమే నేనేం చూసాం పెద్ద ఆ నీటి ఆ కొలంలో బుడగలు ఎలాగైతే వచ్చాయో ఈ సృష్టిలో అంతే ఇవన్నీ వికల్పాలే ఇవన్నీ కూడా బుడగలే అలాగని ఇక్కడ బుద్ధి గుణాలని దోషాలని గుర్తిస్తుంది ఆ గుణదోషాలని గుర్తించే బుద్ధి కూడా ఆ స్వరూపం దగ్గర పడిపోతుంది ఆ బుద్ధి ఎప్పుడైతే పడిపోయిందో ఇక దానికి గుణదోషాలు లేవు నిర్గుణ అంతేకాదు నిష్క్రియ తర్వాతది నిష్క్రియ అనంటే ఇంద్రియ అభావాత్ వ్యాపార శూన్య క్రియ ఎప్పుడు జరుగుతుందండి ఎప్పుడు జరుగుతుంది క్రియ మేలుకుని ఇంద్రియాలతో తాదాత్మించింది ఇది చేయాలి అది చేయాలి ఇది తినాలి అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ ఇంద్రియాలు చేస్తాయి అర్థమైందే కాళ్ళు లేనివాడు నడవలేడు చేతులు పని పట్టుకోలేడు కళ్ళు లేనివాడు చూడలేడు ఊహించుకోండి ఒక వ్యక్తి కళ్ళు లేవు చెవులు వినపడవు కళ్ళు కనపడవు ముక్కుతో వాసన పీల్చుకోలేడు నోటితో మాట్లాడలేడు తినలేడు చేతులు పట్టుకోలేడు కాళ్ళతో నడవలేడు ఏమీ లేదు వాడు ఏం చేస్తాడు ఏ క్రియ చేస్తాడు పడుకుని ఉంటాడంతే ఇంకేం లేదు అలాగనే ఇంద్రియాలు పని చెయ్యకపోతే ఒక వ్యక్తి ఎలా అయితే నిష్క్రియుడైపోతాడో అసలు స్వరూపానికి ఏ ఇంద్రియాలు లేవు ఇంకక్కడ క్రియ ఎక్కడ ఉంటుంది ఇంద్రియభావాత్ నిష్క్రియ వ్యాపార శూన్య ఏ వ్యాపారాలు లేవు ఇంకక్కడ నిర్వ్యాపారం ఏముందండి ఇంకక్కడ కాబట్టి అది స్వప్రకాశం అంతే అయితే ఏమండి ఇంకి ఇంద్రియాలు పనిచేయదు బుద్ధి పనిచేయదు మరి ఇది ఎలాంటిదండి నిత్య వెంటనే దానికి కౌంటర్ ఇచ్చార బుద్ధి అనిత్యం మేలుకున్నప్పుడు ఈ లోకంతో అనుభవిస్తుంది మళ్ళీ రాత్రి పడిపోతుంది ఇంద్రియాలు మనం మేలుకోగానే పనిచేస్తాయి తర్వాత పడిపోతుంది కానీ ఆత్మ అలాంటిది కాదు సుమి ఒకప్పుడు పనిచేసి ఒకప్పుడు పనిచేయడం మానే కాదు ఆత్మ నిత్య ప్రకాశక సచ్చిదానంద ఘనస్వరూపమై ఆ చిదానందస్వరూపమై ప్రకాశించేటువంటిది ఆత్మ నిత్య ఆ నిత్యత్వానికి ఏంటి అవస్థాత్రయ సాక్షిత్వాత్ నాశనరహిత జాగ్రత్త అవస్థలో దేహము ఏవేమి ఉన్నాయో చెప్పండి జాగ్రత్త మీరు విన్నారు ఏవేం పనిచేస్తాయి జాగ్రత్త అవస్థలో చెప్పండి దేహము ఇంద్రియాలు ప్రాణము మనసు బుద్ధి అవునా ఇవన్నీ పనిచేస్తాయి స్వప్నావస్థకెళ్ళిపోతే ఏవేవి ఉంటాయి ఏవేవి పోతాయి చెప్పండి దేహము ఇంద్రియాలు పక్కకు వెళతాయి ప్రాణం ఉంటుంది మనసు ఉంటుంది బుద్ధి ఉంటుంది కదా ఈ మూడు పనిచేస్తాయి సుషుప్తికి వెళ్ళగానే ఏమేం ఏమేం పోతున్నాయి మనస్సు బుద్ధి పడిపోతుంది ప్రాణం ఒక్కటే ఉంటుంది అది కూడా దేహం ప్రాణం అవ్యక్తంగా ఉంటే ఏంటి లేకపోతే మనకు అనుభవంలో లేదు మనం బ్రతుకున్నాము మనం ఇంకా ఈ లోకంలో ఉన్నాం అనే భావన ఉందా అదే లేదు ఇంకా తర్వాత అది ఉంటే ఏంటి లేకపోతే ఏంటి కాబట్టి సుషుప్తికి వెళ్లేటప్పటికీవన్నీ పడిపోతున్నాయి స్వప్నంలో మూడు ఉంది జాగ్రత్తలో ఐదు ఉంది సుషుప్తిలో ఏమీ లేదు అంటే ఐదు మూడయింది మూడు మొత్తం పోయింది వీటికి అనిత్యత్వం ఉంది ఈ రకంగా అవస్థాత్రయాలు వచ్చాయి కానీ ఆత్మ నిత్యప్రకాశక స్వప్నావస్థలోనూ ఆత్మ ఉంది జాగ్రత్త అవస్థలోనూ ఉంది సుషుప్తిలోనూ ఉంది కానీ జాగ్రత్త దానిది కాదు దానికేం లేదు జాగ్రత్త అవస్థ ఆత్మ ప్రకాశం వల్ల ప్రకాశిస్తుంది స్వప్నావస్థ ఆత్మ ప్రకాశం వల్ల ప్రకాశిస్తుంది సుషుప్తి అవస్థ ఆత్మ ప్రకాశం వల్ల ఉంది కానీ ఆత్మకు జాగ్రత్త అవస్థ లేదు స్వప్నావస్థ లేదు సుషుప్తి అవస్థ లేదు మూడు అవస్థలు ఏ అవస్థలు లేనిది ఆత్మ నిరవస్థ ఏ అవస్థలు లేదు కాబట్టి ఇక్కడ ఏ అవస్థలు ఆత్మప్రకాశానికి లేదు కనుక నిత్య తర్వాత నిర్వికల్పహ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటి మనన శూన్యత్వాత్ సంకల్ప వికల్ప వికల్పరహిత అంటే సంకల్పము వికల్పము ఎక్కడ ఉంటుంది మనస్థాయిలో ఉంటుంది మొట్టమొదటేమొదటేమన్నారు నిర్గుణ బుద్ధిస్థాయిలో ఆత్మ బుద్ధిలాగా కాదయ్యా బుద్ధి లేనిదే ఆత్మ తర్వాతేమన్నారు నిష్క్రియ ఇంద్రియాలు ఆత్మకు లేవయ్యా నిరింద్రియ అందువల్లే నిష్క్రియ ఇంద్రియాలు లేవయ్యా ఆత్మకు బుద్ధి లేదయ్యా ఆత్మకు తర్వాత ఏమన్నారు ఓహో బుద్ధి లేదు ఇంద్రియాలు లేవు కాబట్టి ఆత్మ అంటే ఏమిటో అనుకుంటారేమో కాదు నిత్యహా అని ఇచ్చారు ఇక్కడ మళ్ళీ ఏం చేస్తున్నారు నిర్వికల్పహ వికల్పము లేనిది ఆత్మ వికల్పం నేనుకుంటుంది మనస్సుకి ఆహాహా ఇప్పుడు వెళదాం వద్దులే మళ్ళీ వెళదాంలే లేకపోతే ఈ హోటల్కి వెళ్ళి కూర్చుంటారు ఉప్మా తెప్పిస్తామనుకుంటారు వాడు రాగానే అబ్బాబా ఉప్మా వద్దులి ఇడ్లీ చెప్దాం ముందు ఇడ్లీ సాంబార్ తిందాం మళ్ళీ వాడు అడిగిన తర్వాత ఏమండి ఇడ్లీ సాంబార్ బానే ఉంటుందండి చక్కగా ఉంటుందని అంటే పూరి ఉంది ఇలాగా తర్జన భర్జన తర్జన భర్జన వికల్పాలు సంకల్పాలు సంకల్పాలు వికల్పాలు అది మనసుది ఆత్మ నిర్వికల్పహ ఎందుకని మనస్సు లేదు కదా దానికి నిర్వికల్పహ తర్వాత మళ్ళీ నిరంజన నిరంజన అంటే నిరవయవత్వాత్ అసంగ ఏ అవయవాలు లేదు ఏ అవయవాలు లేదు దానికి అవయవం లేదు కనుక దానికి ఏది ఆపాదించడానికి కుదరదు దానికి ఏది అంటుకునే కుదరదు అవయవాలు ఉంటే సాంగత్యం ఉంటుంది అవయవాలు లేవు కనుక అసంగహ నిరంజన ఏది అంటదు దానికి అప్పుడు మనం అనుకుంటాం ఓహో ఇది ఏంటోనండి ఇది ఏంటి తేడాగా ఉందే కాదు యద్వా సర్వప్రకాశకత్వాత్ నితరాం రాజయతి సర్వం ప్రకాశయతి నిరంజన అంటే బాగా ఆలోచించింది ఏ అవయవాలు దానిది కాదు కానీ దాని యొక్క చైతన్య స్ఫూర్తి వలన అవయవాలన్నీ పనిచేస్తున్నాయి నేను గుండెను కొట్టుకోలేదు గుండె కొట్టుకోవడం జరిగిపోతూ ఉంది కిడ్నీలు నేనేం చెప్పి పనిచేయట్లేదు నేను వెళ్ళి కిడ్నీ కదపట్లేదు ఊరికి కదుపుతున్నానా చెప్పండి ఏదైనా సెల్ పనిచేయలేదనుకోండి ఇలా అంటాం లేకపోతే ఇంకోటి పని చేయలేదంటే ఇలా అంటాం అలా ఇది పనిచేయించడానికి లోపల ఏమైనా చెయ్యట్టిలా కలుపుకోవాల్సి వస్తుందా చెప్పండి గుండెకాయన ఏమన్నా గుద్దుకోవాల్సి వస్తుందా ఉదయం లేచి ఒక ఐదారు సార్లు గుద్దుకుంటే ఆ రోజంతా గుండె పనిచేస్తుందని లేదు ఆ అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయి నా ప్రమేయం లేదు ఇంకా కానీ ఎవరి వల్ల ఆత్మా స్వప్రకాశక దాని చైతన్యంలో అవన్నీ పనిచేస్తున్నాయి సూర్యుడు ఉదయించగానే ఎలాగైతే పక్షులు క్రిములు కీటకాలు నదులు అన్నీ కూడా ప్రకాశింపబడి వాటి వాటి పనులు నిర్ వ్యాపారంలో నిమగ్నం అలాగనే ఆత్మ నిత్యప్రకాశకం కనుక నిత్యప్రకాశమైనటువంటి ఆత్మ చైతన్యంతో దేహము ఇంద్రియాలు ప్రాణము బుద్ధి మనస్సు అవయవాలు సమస్తము కూడా ప్రకాశింపబడి సత్తాస్ఫూర్తిని పొంది అవన్నీ ప్రవర్తిస్తున్నాయి నిరంజన ఇకపోతే అఖండ ప్రకాశస్వరూప ఇత్యర్థ నిర్వికారిందలైన వచ్చింది నిర్వికారం నిర్వికారం అంటే ఏంటి లింగ దేహ అభావాత్ వికార శూన్య ఇక్కడ అంటారాయన లింగదేహ అభావాత్ లింగదేహ అభావం అంటే లింగము అనంటే సూక్ష్మ శరీరము స్థూల శరీరం దేహము అనంటే స్థూల శరీరం స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఇప్పుడు వికారం ఏదండి శరీరం వికారం అస్తి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షియతే వినశ్యతి షడ్భావ వికారాలు దేనికి ఉన్నాయి స్థూల శరీరానికి అవునా స్థూల శరీరానికి ఈ వికారాలున్నాయి ఇంద్రియాలకి వికారాలున్నాయి ఏంటి నా కళ్ళు కనపడట్లేదు నా చెవులు వినపడట్లేదు నా కళ్ళు బాగా కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆంద్యమాంద్య పటుత్వం అలాగనే మనసుకి వికారాలు ఉన్నాయి నేను ఇప్పుడు సుఖంగా ఉన్నాను నేను సుఖీ నేను దుఃఖీ నేను బాధపడుతున్నాను నేనిప్పుడు కొద్దిగా పర్లేదు ఇవన్నీ వికారాలు మనసుకి బుద్ధిలో వికారాలు ఉన్నాయి ఏంటి నేను కర్త నేను భోక్త నేను అది నేనిది రాగం ద్వేషం ఇవన్నీ కూడా బుద్ధి వికారాలు కాబట్టి బుద్ధి వికారాలు మనస్సు యొక్క వికారాలు ఇంద్రియాల యొక్క వికారాలు దేహం యొక్క వికారాలు ఇవన్నీ ఆత్మకెక్కడివి దేహము ఇంద్రియాలు ప్రాణము మనోబుద్ధులు కానప్పుడు ఆ వికారాలు ఆత్మకు వర్తించవు కాబట్టి ఆత్మ ఏంటి నిర్వికారీ వికారాలకి లోనవుతుంటాయి కానీ ఆత్మ చైతన్యం నిర్వికారరే ఇక నిరాకార ఎప్పుడు నిర్వికారమైందో అది నిరాకారమే నిరాకారమే నిర్వికారమవుతుంది ఏంటయ్యా అంగ అంగ అభావాత్ అంగ అభావాత్ ఆకారము లేదు అనంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నేనండి ఇదిగో ఇదండి అని గీసుకుంటున్నాం కదా ఐదున్నర అడుగులండి ఆరు అడుగులండి వెయిట్ అండి ఎనభై అడుగులండి ఇది దేనిది ఈ హైటు వెయిట్ వైటు ఇవన్నీ దేనిది శరీరంది స్థూల శరీరంది అర్థమైందా అబ్బా చాలా మేధావండి వీడు అది దేనిది బుద్ధిది అంటే శరీరందే వీడు చాలా మేధావండి దేనిది బుద్ధిది బెబ్బే వీడొట్టి బండ ఎవరిది బుద్ధిది మీదే అంటున్నారు ఎవరో వీడొట్టి బండ అని అంటే మీరేనండి అంటున్నారు ఎవరు అవునా నేను బండేనా పోలండి బాబు ఆ మాటన అన్నారేదో ఒకటి ఏమండి వీడికొట్టి లేదండి దేని యొక్క ధర్మం అది బుద్ధి వీడు ఎప్పుడు ఏడుపు కొట్టుగాడండి దేనిది మనస్సు బా వాడు ఏంటోనండి ఎప్పుడు ఆహ్లాదంగా ఉంటాడండి మనసు బా వాడండి వాడి చూపు కాని వాడి దృష్టి ఎక్కడా లోపం లేదండి దేనిది ఇంద్రియాలు వాడు నడుస్తున్నప్పుడు కానీ స్ట్రైట్గా ఉంటాడండి కూర్చున్నప్పుడు కానీ నడుస్తు దేని ఇంద్రియాలు దేహము మనస్సు బుద్ధి వీటి యొక్క ధర్మాలు వాటికి ఆకారాలు ఉన్నాయి వాటికి ఆకృతులు ఉన్నాయి కానీ ఆత్మ నిరాకార నిత్యముక్త అంటే మాయా తత్కార్య సంబంధ శూన్యత్వాళత్రి ముక్తస్వరూప అంటే మాయా తత్కార్యం మాయా అంటే ఏంటి అవిద్య అజ్ఞానమే లేదు ఆత్మకుందే అజ్ఞానం ఆత్మకు అజ్ఞానం కాదు దేనికి ఉంది అజ్ఞానం బుద్ధికుంది బుద్ధిస్తమైనటువంటి జీవుడికి ఉంది అహం అహం వాడుకుంది అజ్ఞానం ఇప్పుడు అది పోయిందనుకోండి అక్కడ శుద్ధ స్వరూపమే దాంట్లో ఏ అజ్ఞానం లేదు ఏ స్థూల ఉపాధి లేదు ఏ సూక్ష్మ ఉపాధి లేదు కారణ ఉపాధి అయినటువంటి అజ్ఞానం పోతే మాయా తత్కార్యం ఆ అజ్ఞానం యొక్క కార్యమే సూక్ష్మ స్థూల ఉపాధులు అవి పోయాయి మూడు తొలగిపోయాయి ఎప్పుడైతే ఇవి పోయిందో ఇక అది ఎలా ఉంది నిత్యముక్త ఎప్పుడు నిత్యముక్తస్వరూపం ఎప్పుడు ఫ్రీ అర్థమైందే ఎప్పటికీ అది ఫ్రీ ఇంకందులో ఏమీ లేదు అందుకనే ఆత్మకు వేరే మోక్షం అక్కర్లేదు ఎప్పుడు ముక్తస్వరూపమే మోక్షం ఎవరికి బంధింపబడ్డవాడికి మొన్న మనం చూసాం కారాగారంలో పెట్టారు ఎవడిని నేరాన్ని ఆరోపించినటువంటి వాడు ఆరోపింపబడ్డవాడు వాడిని కారాగారంలో పెట్టారు ఇప్పుడు వాడు బయటికి రావాలంటే ఏం చేయాలి ఆ ఆరోపింపబడ్డ నేరాన్ని వాడు తొలగించుకోవాలి అప్పుడు బంధ విముక్తుడవుతాడు అలాగని ఈ కర్మాగారంలో ఉన్నాడు ఎవడు నేను నేను అనే జీవుడు వాడికి జీవత్వ ఆరోపణ జరిగింది అందుకని వీడు బయటికి రావాలంటే విముక్తుడవ్వాలంటే ఏం చేయాలి ఆ జీవత్వం ఏదైతే ఆరోపింపబడిందో దాన్ని నివృత్తి చేసుకోవాలి తొలగించుకోవాలి అది తొలగించుకుంటే జీవత్వం తొలగితే ఏమిటక్కడ ఏమిటి ఉంది జీవత్వం తొలగితే ఉండేదేంటి దైవమే ఉంటే దేవుడు లేకపోతే జీవుడు ఫినిష్ ఆ జీవుడికి కనుక బుద్ధి పుట్టిందా వాడికి బుద్ధి కలిగిందా వాడికి బుద్ధి మెలుకుందా వాడు ఏమవుతున్నాడు దేవుడు ఆ జీవత్వమే అక్కడ సమస్త సంసారాలకి బంధం ఆ జీవత్వం ఎప్పుడైతే నిరసింపబడిందో తొలగింపబడిందో బంధవిముక్త అప్పుడు వాడు అనుకుంటున్నాడు అబ్బా నేను తొలగిపోయానండి తొలగిపోవడానికి అసలు ఉంటేగా ఆ స్వరూపానికి బంధం ఆత్మకు ఏ బంధం లేదుగా అది నిత్యస్వరూపం నిత్యముక్తస్వరూపం ఇక రెండోది నిర్మల అస్మి ఎలా ఉన్నాడు నిర్మల ఏ మలము లేనటువంటి వాడిది మలములు ఎక్కడున్నాయండి అంతఃకరణలో ఆ వృత్తి యొక్క విశేషాలే మలాలు ఒకటి ఆలోచించడం ఏవేవో ఆలోచించుకుంటూ ఉండడం ఏవేవో ప్లాన్లు చేయడం ప్రణాళికలు అవి ఇవి అక్కడి ఇది ఇక్కడిది ఇది ఇది ఇవంతా కూడా ఎక్కడున్నాయి మలాలన్నీ మనస్సులో మలభూతం మనహ అర్థమైందా మలపూతం ఆత్మా చూడండి తేడా ఏమి లేదు మలభూతం మనహ అంటే మలంతో నిండి ఉంది ఏమిటి మనస్సు మలపూతం అది భూతం ఇది పూ పూతం అంటే మలములన్నీ కూడా పూతం అంటే పవిత్రమైపోయింది ఆత్మ ఆ ఆత్మకు ఏ మలము లేదు నిర్మల ఇప్పుడు బాగా ఆలోచించింది ఇవన్నీ ఎందుకన్నారు అని అంటే నిర్గుణో నిష్క్రియో నిత్య నిర్వికల్పో నిరంజన నిర్వికారో నిరాకారో నిత్యముక్త నిర్మల ఇవన్నీ తొమ్మిది ఎందుకు చెప్పారనంటే ఇవన్నీ మనం అదేమో అదేమో అనుకుంటూ కూర్చున్నాం ఇంతవరకు నేను లావుగా ఉన్నాను నేను పుట్టాను నేను చచ్చిపోతాను నేను సన్నబడ్డాను ఇవన్నీ దేని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాము దేహం దృష్టిలో పెట్టుకొని అందుకనే దేహాన్ని తొలగించిన తర్వాత ఈ అధ్యాసలన్నీ దానికి అంటవు ఇంతవరకేమనుకున్నా నాకు కళ్ళు కనపడట్లేదు గుడ్డివాణ్ణి నాకు చెవులు వినపడట్లేదు చెవిటివాణ్ణి అని ఇంద్రియాల యొక్క అధ్యాసలన్నీ దానిమీద వేశాం అందుకని ఇంద్రియాలు లేవు కనుక అబ్బాయి నిష్క్రియ ఇంతవరకు అనుకున్నాం నేను చాలా బుద్ధిమంతుణ్ణి నేను పండితుణ్ణి నేను తెలివి గల వాడిని నేను జ్ఞానిని వాడి అజ్ఞాని ఇవన్నీ బుద్ధి యొక్క ధర్మాలన్నీ దాని మీద ఆరోపించుకు చూసాం అందుకని బుద్ధిని తొలగించి చూస్తే అక్కడ నిర్గుణ నిష్క్రియ అంటే దేహము ఇంద్రియాలు ప్రాణము మనస్సు బుద్ధి వాటిని నేను అనుకున్నాను కనుక అవి చేసేవన్నీ నా మీద పడిపోతున్నాయి అవి చేసేవన్నీ నా మీద పడిపోతున్నాయి అంతే కదా విజయ డైరీ మిల్క్ అని ప్యాకెట్ వచ్చింది అనుకోండి మీకు ఆ పాలు పితికిన తర్వాత వాటిని శుభ్రంగా వెన్న తీసి దాన్ని ప్యాకెట్లో నింపేటప్పుడు ఏదో ఒక పదార్థం దాంట్లో కలిసిపోయింది అర్థమైందే కలిపింది ఆ మిషన్లో ఏదో తుప్ప ఏదో ఉండిపోయింది అది దాంతో కలిసిపోయింది పాపం వీళ్ళకి తెలియలేదు ప్యాకింగ్లోకి అయిపోయింది ఆ ప్యాకెట్లు వెళ్ళిపోయిన తర్వాత అందరికీ ఆ రోజు పాలు విరిగిపోయింది ఇప్పుడు ఎవరి మీద పెడతారది ఆ ఓనర్కి వెళుతుంది అవునా వాడి మీదే పెడతారది ఏమంటే మీరు చూసుకోలేరా వాళ్ళని ఎవరిని అనరు మిషన్ అనరు ఏమీ అనరు ఎవరిని ఇక్కడ కూడా ఓనర్ ఎవరు వాడు వాడికి ఏమీ సంబంధం లేదు వాడు నిత్యముక్తుడు కానీ అజ్ఞానం వల్ల అవివేకం వల్ల అన్నిటితో కలిసిపోయినడం వల్ల అన్నిటితో మిలితమైపోవడం వల్ల దేహం నేను మనస్సు నేను ప్రాణం నేను బుద్ధి నేను ఇంద్రియాలు నేను అనుకోవడం వల్ల ఆ ఇంద్రియాల అధ్యాసంతా వాడి మీద పడింది దేహం యొక్క క్రియలన్నీ వాడి మీద పడ్డాయి బుద్ధి గుణాలన్నీ దానిమీద పడ్డాయి మనస్సు యొక్క మలాలన్నీ దానిమీద ఆరోపించుకున్నాం అన్నీ దానిమీద పెట్టామండి చాలా మంచివాడండి ఎవరు ఆ మంచితనం దేనికి సంబంధించింది మనస్సుకు సంబంధించింది బా వీడు పరమ దుష్టుడండి దేనికి సంబంధించింది మనసు కానీ దుష్టత్వానికి మంచితనానికి అసలు సంబంధమే లేదు ఆత్మకు రెండూ కాదు నిత్యముక్త అది దుష్టము కాదు మంచి కాదు మంచి చెడు రెండూ కానటువంటిది అందుకనే నచికేతుడు కూడా అడుగుతాడయ్యా ఈ లోకంలో అధర్మం కంటే ధర్మం గొప్పదని పురాణాలు చెప్తున్నాయి కానీ ఒక్క వేదాంత శాస్త్రం మాత్రమే ఒక మాట అంటుంది ధర్మము కూడా ప్రేయస్సే అది కూడా అంత్యం కాదు అన్యత్ర ధర్మాత్ ధర్మం కంటే గొప్పదేదో ఒకటి ఉండాలి ఏంటది పరమధర్మం పరమస్వరూపం అది అదేంటి పరమాత్మతత్వం అక్కడ ధర్మము లేదు అధర్మం అంటకంటే ఉండదు అధర్మం ఎలాగూ ఉండదు ధర్మం కూడా ఉండదు ధర్మాధర్మాలు రెండూ లేవు పాపపుణ్యాలు రెండూ లేవు అందుకనే అన్నమయ్య కూడా చాలా అద్భుతమైన కీర్తన అంతర్యామి అలసితి స్వలసితి ఇంతట నీ షరణు చొచ్చితి మదిలో చింతలు మైలలు మణుగులు ఒదలవు నీవవి వద్దనక చూడండి నెక్స్ట్ చరణం పాప పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక పాపమంటే భారపు పగ్గం పుణ్యాన్ని ఎందుకన్నాడు హే ధర్మం కూడా పాప భారమే అధర్మం ఎంత భారమో ధర్మం కూడా ఇంకో కోణంలో నుంచి భారమే అయితే ధర్మాన్ని వదిలే కాదు ధర్మాన్ని వదలమని కాదు ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం నీ ఆ ధర్మంతో నాకేం సంబంధం లేదు ధర్మమే ఆచరిస్తాం అధర్మం జోలికి వెళ్ళాం కానీ ఆ ధర్మం కూడా నాకేం సంబంధం లేదు బస్ ధర్మం నాకు పుణ్యం నాకు అనుకున్నావా అది అది కూడా లేదు అందుకనే పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక పాపం ఎలా భారమో పుణ్యం కూడా పెద్ద భారమేనాయా బాబు పుణ్యం చాలా పెద్ద భారం ఎందుకు తెలుసండి వాడు ఏ ముఖ్యమంత్రి కొడుకుగానో పుడతాడు ఇంకక్కడి నుంచి వాడికి ఆ హోదా పుట్టుకుతోటే హోదా వచ్చేస్తుంది వాడు సహజంగా అందరితో పాటు తిరగలేడు వాడి వెనకాల పోలీసులు ఎవరితో పడితే మాట్లాడలేడు ఎక్కడ పడితే అక్కడ తినలేడు వాడి మీద టార్గెట్ ఉంటుంది వాడిని ఎవడో కిడ్నాప్ చేస్తాడు వాడికి ఒక స్వేచ్ఛ ఉండదు స్వాతంత్ర్యం ఉండదు పేరుకు ముఖ్యమంత్రి కొడుకు లేకపోతే ప్రధానమంత్రి కొడుకు కానీ వాడికి ఏంటి బ్రతుకు చెప్పండి వాడేం తినడానికి లేదు వాడికంటే ముందు వాడి పక్కవాడు తినాలి కుక్క తినాలి పిల్లి తినాలి అన్నీ తిని బతుకుంటే అప్పుడు వాడు తినాలి అంటే అందరూ తినను పోగా మిగిలింది ఆడ తినాలి అది పుణ్యం మహా అదృష్టవంతుడంటే అది పరిస్థితి దౌర్భాగ్యం ఏమిటి ఆ దౌర్భాగ్యం ఏంటి అందరూ తిన్న తర్వాత మిగిలింది తినాలి అది వాళ్ళు బతుకుంటే అందులో ఒకడికి ఏమన్నా ఇంకా ఆ తిండి తినబొద్దవు అయి బాబోయ్ నాకు ఏదో పెట్టారు ఇందులో ఏమన్నా ఉంటుందేమో అందులో జీవితాంతం చచ్చూరుకుంటాడు వాడు వాడు ఎక్కడికి వెళ్ళా వాడు చుట్టూతా గనిమాన్లు ఉంటారు తిరుగుతుంటారు అదృష్టవంతుడు వాడు ఎక్కడికి మనలాగా టికెట్ తీసుకుని ట్రైన్లో కూర్చోలేడు సినిమా హాల్లో కూర్చోలేడు లేకపోతే ఏ క్లబ్కి వెళ్ళలేడు లేకపోతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళలేడు వాడు వెళ్తుంటే అందరినీ తరిమేయాలి ఇంకా అసలు వాడికి ఏంటంటే అసలు బిక్కు బిక్కుముండు అలక్ నిరంజాలి మహాపుణ్యం అదృష్టవంతుడు ఇంకా అంత గొప్పవాడు ఎవడలేడు ఏమిటింకా చెప్పండి కాబట్టి ధర్మం వల్ల కలిగేటువంటి పుణ్యం కూడా అది మహాభారం అది పాపము ఎలాగో అనుభవించడం అది వేరు పుణ్యం అనుభవించడం అదొక రకమైన భారం కాబట్టి పరమాత్మ పాపపుణ్యములు భారపు పగ్గములు తెగవు నీవవి తెంచక కాబట్టి ఇక్కడ కూడా ఆ నిరంజన నిర్వికార నిర్వికల్పహ నిత్యముక్తోస్మి నిర్మల ఏమండి నిజమేనండి ఇదన్ని కానప్పుడు అది ఎలా ఉంటుందండి ఇక్కడ అహమాకార్గతోచ్యుత సర్వ సిద్ధం అహం ఆకాశవత్ సర్వం ఇప్పుడు పృథివి భూమి ఉందనుకోండి దానికి ఒక పరిధి ఉంది జలం అది ఈ ప్రాంతంలోనే ఉందని చెప్పుకుంటాం అగ్నికి ఒక పరిమితి ఉంది వాయువు కూడా ఇందులో సంచరిస్తూ ఉంది కానీ ఆకాశానికి పరిమితం ఏంటి లేదు అది కంటికి కనపడదు అందుకనే భూమిని కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు డబ్బు చేసుకోవచ్చు నీళ్ళని కొనుక్కుంటున్నాం అమ్ముకుంటున్నాం డబ్బు చేసుకుంటున్నాం నిప్పుని కూడా అమ్ముకుంటున్నాం ఎలాగ ఫైర్వుడ్ పెట్రోలు డీజిల్ కిరోసిన్ ఈ కర్రలు వీటన్నిటిని అమ్ముకొని గాలిని కూడా అమ్ముకుంటున్నాం గ్యాస్ దాంట్లో పెట్టి అమ్ముకుంటున్నాం మనకు ఆక్సిజన్ తక్కువైతే సిలిండర్లు పెట్టి దాన్ని కూడా కొనుక్కొని అమ్ముకుంటున్నాం కొనుక్కుంటున్నాం కానీ ఆకాశాన్ని ఎప్పుడైనా కొనుక్కోవడం అమ్ముకోవడం జరుగుతుందా నై ఎందుకని అది నిరవయవహ దానికేం ఒక రూపం లేదు దానికే ఒక ఆకృతి లేదు చూడండి కానీ ఆకాశం ఉంది ఎందుకని ఆకాశాద్ వాయో రగ్నిహి అగ్నే రాపహ అద్భ పృథివి పృథివ్యావోషదయ కాబట్టి సమస్తమైన ప్రకృతి దేంట్లో ఉందండి ఆకాశము మొత్తం ఈ సృష్టి రెండే రకాలండి ఒకటి ఆకాశము రెండు కాలము కాలము ఆకాశమే ఈ సృష్టి మొత్తానికి కారణం ఆ ఆకాశం ఏం చేసింది వీటన్నిటినీ ముడుచుకుంది వీటన్నిటినీ ఆ కాలం అనేది ఉత్పత్తి చేసింది ఒక కాలంలో ఇవన్నీ పుడుతున్నాయి ఒక కాలంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి కాబట్టి దేశము ఆకాశము కాలము ఇది రెండే ప్రకృతికి కారణం కాబట్టి ఇక్కడ బాగా చూడండి అహం ఆకాశవత్ సర్వం అంటే ఆకాశము ఎలాగైతే సమస్తాన్ని తనలో ముడుచుకుందో నేను కూడా ఈ శరీరమంతా వ్యాపించి ఉన్నాను అంతేకాకుండా ఇంకొక అడుగు ముందుకెళ్తే బాహ్యం నేనే అంతరం నేనే ఈరోజు వస్తుంది ఎలాగా ఎలాగా అనంటే అంతర్బహిశ్చతత్సర్వం వ్యాప్య నారాయణస్థిత అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం ఏముండీ అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న తర్వాత ఇగో ఒక రూపం చూపించామనుకోండి సశంక చక్రం సకిరీట కుండలం ఎంత తప్పండి అది సర్వవ్యాపకుడు అంటే అర్థం ఏంటి ఇప్పుడు గాలి అంతటా ఉందండి కానీ ఇక్కడే ఉందండి అన్నా అనుకోండి చచ్చ ఊరుకుంటాం మనం హౌ కెన్ యునో ఐడెంటిఫై ఒక వస్తువుగా మనం ఎలా పెడతాం అంతటా ఉన్నదాన్ని ఒకసారి ఎప్పుడైనా ఆలోచించారా సర్వవ్యాపకుడండి పరమాత్మ అంటున్నాం మళ్ళీ ఒక విగ్రహాన్ని కుదిపేస్తున్నామని కుదించేస్తున్నాం అంటే ఏంటి అర్థం ఇంకా మళ్ళీ కుదించిన తర్వాత వీడే దేవుడు అండి ఇంకెవడు దేవుడు కాదని అంటున్నాం ఇదేంటి ఇవన్నీ ఎక్కడున్నాయి ఇవన్నీ నీ బుద్ధిలో పుట్టిన వికల్పాలు మలాలు ఈశావాస్యమిదం సర్వం ఇదంతా పరమాత్ముడండి ప్రతి అణువు పరమాత్ముడే అప్పుడు గుర్తుపెట్టుకోండి అప్పుడు పరమాత్ముడంటే లింగము పరమాత్ముడే పానపట్టము పరమాత్ముడే పాము పరమాత్ముడే అభిషేక ద్రవ్యాలు పరమాత్ముడే సమస్తము పరమాత్ముడే కనుక అక్కడ అర్చన చేసేటప్పుడు యజ్ఞం చేసేటప్పుడు మంచి స్థితిని కల్పిస్తుంది మన శాస్త్రం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన సమస్తము ఆ పరమాత్ముడయి ఉన్నాడు ఇంకా ను దానొక్కడా పరమాత్ముడుగా భావిస్తున్నావు నేను దేవుణ్ణి తయారు చేసి నువ్వెవడెవరా దేవుణ్ణి తయారు చేయడం పిచ్చివాడా అందుకనే ఒక పాట ఉంది దేవుడు చేసిన మనుషుళ్ళారా మనుషులు చేసిన దేవుళ్ళారా వినండి మనుషుల గోల అది మనం దేవుణ్ణి తయారు చేస్తాం ఇప్పుడు దేవుణ్ణి తయారు చేసి దేవుణ్ణి పెట్టేశాం ఇదండి ఈ నేనే తయారు చేశానండి విష్ణువుని ఇక ఈ శివుణ్ణి నేనే తయారు చేశానండి మనం చెప్పుకుంటున్నాం అసలు పరమాత్ముని తయారు చేసే శక్తి ఊహించుకోండి ఇప్పుడు ఒక్కసారి మనం ఏ అజ్ఞానంలో ఎంత స్థాయిలో పడున్నామో ఏ స్థితిలో నిలబడినామో ఊహించుకోండి ఒక్కసారి అరే సర్వవ్యాపకుడు పరమాత్మ సర్వాంతర్యామి పరమాత్మ సర్వ అంతహ సర్వేషు అంతహిష్ట గమయతి సర్వాంతర్యామి సమస్తానికి లోపల ఉండి అన్నిటినీ నడిపించేవాడు అంతర్యామి అంటే సర్వవ్యాపక అంటే ఏంటి ఒరే లోపలే ఉన్నాడు అనుకుంటున్నామేమో బయట కూడా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణస్థిత సమస్తము ఆ పరమాత్ముడి అనుకున్నప్పుడు ఒక్క రూపాన్ని చూపించి నారాయణుడు ఇదే పరమాత్మ అంతే ఇంక రెండోది కాదు క్రిష్టుడే దేవుడు లేకపోతే నారాయణుడే దేవుడు లేకపోతే శివుడే దేవుడు నా సమస్తము ఆ పరమాత్మ అయ్యి ఉన్నవాడు సర్వము తానైన వాడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్య లయుండు వాడెవ్వడు మరండి మరి పూజకు కావాలి కదా ఆ స్థాయిలో నువ్వు ఇంకా పూజ చేయాలి దేవుడు ఒకడున్నాడు నేను జీవుణ్ణి అనుకుంటున్నావా కూర్చో ఓ విగ్రహం పెట్టుకో ఓ రూపం పెట్టుకో పూలు పెట్టుకో అన్ని పెట్టుకో అర్చం చెయ్యి నో డౌట్ చెయ్యి బట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ రూపాలన్నింటినీ తొలగించి చూసావా స్వరూప స్థితికి వెళ్ళావా ఏ రూపమూ లేదు మనం రోడ్డు మీద నిలబడితే పెద్ద పెద్ద కాంప్లెక్స్ అబ్బా ఇలా చూస్తుంటాం మనం అబ్బా ఏంటండి బాబు పన్నెండు ఫ్లోర్లు బా ఇరవై ఫ్లోర్లు ఎలాగండి బాబో అనుకుంటాం ఇక్కడ కింద నిలబడితే అదే మీరు ఒక ఫ్లైట్ తీసుకొని పైకి వెళ్ళారనుకోండి పైకి వెళ్లే కొద్దీ అది చిన్న ప్యాక ఉంటుంది అగ్గిపెట్టిలాగా ఇంకా చిన్నది ఇంకా చిన్నది ఇంకా చిన్నది అసలు ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు అది కనపడకుండా పోతున్నది అంటే మీ ఎత్తు ఎదిగే రూపం కూడా అరూపమైపోతుంది మీ ఎత్తు తగ్గే కొద్దీ కూడా రూపాన్ని సంతరించుకుంటుంది కాబట్టి ఇది దృష్టిలో ఉండేటువంటి దోషమే భగవంతుడికి ఒక రూపాన్ని ఆపాదించడం కూడా మన స్థాయి తగ్గుంది కనుక భగవంతుణ్ణి కూడా ఒక రూపానికి కుదించేస్తున్నాం మనం అంతర్ముఖత చెంది విచారణ చేస్తూ లోపలికి వెళ్లే కొద్ది వెళ్లే కొద్ది వెళ్లే కొద్దీ చేయగా చేయగా మనకే రూపము లేని స్థితికి మనం వెళ్ళిన తర్వాత ఇక ఆ కారణభూతమైనటువంటి పరమాత్మ మనమే అయిన తర్వాత ఇంక వాడికే రూపముంటుంది అరూప ఏ రూపము లేదు సర్వవ్యాపకమైనటువంటి చైతన్యం అది సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యం దానికి ఏ రూపం లేదు నీళ్లకు ఏ రూపము లేదు గుర్తించండి ఒక బుడగగా వచ్చిందంటే అది వాయు సంబంధం వల్ల తాత్కాలికంగా ఒక కల్పన మాత్రమే కానీ దాని యదార్థమేంటి దాని నిజస్వ రూపమేంటి నీరే నీటికి ఏ రూపము లేదు సుమి బుడగ దగ్గరకు వచ్చేటప్పటికి ఇది బాగా గుండ్రని బుడగ ఇది పెద్ద బుడగ ఇది చిన్న బుడగ అని అంటాం లేకపోతే చుట్టుపక్కల అంతా నురుగుతో కూడుకున్న బుడగ చాలా బాగుందని అంటాం ఇవన్నీ ఈ ఈ ఆరోపణలన్నీ ఎక్కడా రూపానికే స్వరూపం దగ్గర నీళ్లకి చిన్న నీళ్లు పెద్ద నీళ్లు లేకపోతే ఈ నీళ్లు అందమైన ఉన్నాయా లేదు స్వరూపం దగ్గర ఈ భేదాలు లేవు ఎందుకని అరూప రూపానికే ఉంది ఈ భేదాలన్నీ స్వరూపానికి భేదం లేదు కాబట్టి మనం ఏ స్థాయిలో ఉన్నాం ఆ స్థాయిని బట్టి విచారణ ప్రారంభం చెయ్యాలి అయితేనండి ఇక ఈ దేవుడు ఈ పూజ ఈ విగ్రహాలు ఇవన్నీ వేస్ట్ అంటారా ఎవడన్నాడు వేస్ట్ని ఆ ప్రశ్న ఉన్నంత వరకు నువ్వు ఆ స్థితి చేరుకున్నప్పటికి కూడా అది కూడా పరమాత్ముడే విగ్రహం కూడా పరమాత్ముడు ఎందుకు కాదు ఇది విగ్రహం కదా ఇది విగ్రహం ఇది దీన్నే మనం పరమాత్ముడుగా అనుకుంటున్నాం ఇందులో ఆత్మ ఉందని ఏది మాంసం ఎముకలు కండరాలు కుళ్ళు చండాలం ఉన్నటువంటి దీంట్లోనే ఆత్మచైతన్యం ప్రకాశిస్తుంది మరి అందులో ఏమీ లేదు ఆ రాయలు ఏమైనా మాంసం కుళ్ళు చండాలం ఏమైనా మలాలు ఏమైనా దోషాలు సుఖం దుఃఖం ఈ భేదాలు ఏమీ లేవు దాంట్లో ఎందుకు ఉండదు అన్ని వికారాలున్న దీంట్లోనే పరమాత్ముడు ప్రకాశించగా లేని ఏ వికారం లేని ఆరాయిలో మటుకు ఎందుకు ప్రకాశించడు కాబట్టి సమస్తము అనుస్యూతమై ఉన్నవాడు కాబట్టి హాయిగా దాన్ని ఆరాధించు ఇబ్బందిలే కానీ ఆ స్థితిని పెంచి మనం చూస్తే ఆ స్థితిలో ఎదిగి మనం చూస్తే ఇదేంటి అరూప కాబట్టి అహం ఆకాశవత్ సర్వం బహిరంతర్గతోచ్యుత చూడండి ఇలా కళ్ళు మూసుకుని చూస్తే అసలు ప్రపంచం కనపడదు మనకు ఈ చర్మం కనపడదు లోపల ఒక ప్రకృతి కనిపిస్తుంటుంది లోపల ఓ విలక్షణమైన ప్రకృతి కళ్ళు మూసుకున్నప్పుడు ఆ ప్రకృతి అంతా కూడా నేనే వ్యాపించున్నాను ప్రతి అణువు నేనే వ్యాపించున్నాను కళ్ళు తెరిచి చూస్తే ఇదేదో నాకంటే వేరుగా అనిపిస్తుంది కానీ వేరు కాదు ఇది కూడా నేనే వ్యాపించున్నాను సమస్తము అంతటా నేనే ఉన్నాను కళ్ళు మూసినా నేనే ఉన్నాను కళ్ళు తెరిచినా నేనే ఉన్నాను అంటే ఈ చర్మం అనేది ఒక గోడ లాంటిది నాకు ప్రపంచానికి ఈ చర్మం గోడని తొలగించి చూస్తే నేను ప్రపంచము రెండు లేదు ఉండేది పరమాత్మ వస్తువే మీకు మొన్న చెప్పాను ఉపమానం ఇది తెల్లని కాగితం ఇక్కడ ఒక గీత గీసాం ఇదొక గది ఇదొక గది అయింది ఇది చూడండి ఇక్కడ ఏం చేసామంటే ఒక చిన్న గీతలా గీసాం చిన్నది సన్న గీత అప్పుడు ఏమైపోయింది ఏమండి ఇది చిన్న బాక్స్ అండి ఇది పెద్ద బాక్స్ అండి అన్నారు ఈ కాగితంలో ఈ మూలక గీత గీస్తే ఏమైంది చిన్న బాక్స్ అండి ఇది పెద్ద బాక్స్ అండి అని అంటున్నారు అలాగనే ఈ సమస్తానికి ఇది ఈ చర్మం అనేటువంటిది ఇది కప్పబడిన తర్వాత ఇది డివైడ్ చేస్తుంది ఈ దేహ ఆకృతి ఏం చేస్తుంది ఇది డివైడ్ చేసింది ఇది డివైడ్ అయిన తర్వాత ఇది నేనండి ఇదంతా ప్రపంచమండి అంటున్నాం నిజానికి ఆ విభజన తొలగించి చూస్తే ఈ గీత తొలగించేస్తే ఈ గీతను తీసేస్తే ఇప్పుడు చిన్న పెద్ద ఉందా లేదు ఆ గీత గీయడం వల్ల చిన్న పెద్ద అది అది తేడా అందుకే మనం గీసుకున్న పిచ్చి గీతలన్నింటినీ కూడా चरपी भगवं गीत गीशा अगवदी काब बहिंतर्गत्युता अच्छु सदा सर्वसम सिद्ध निसंगो निर्मलोचल इकड़े सदा सर्वसम సిద్ధ అన్ని పదాలు వాడారు ఇక్కడ చూడండి ఇంతకు ముందు అన్ని నెగిటివ్ నిర్వికార నిర్గుణ నిరంజన నిర్వికల్ప ఇక్కడేమన్నారు సదా సర్వ సమ సిద్ధ ఇవన్నీ పాజిటివ్ యాంగిల్స్లో చెప్తున్నారు ఏంటి సదా అంటే కాలత్రేపీ సర్వ సమ సర్వత్ర న్యూన అధిక భావ వర్జిత సదా అంటే ఎల్లప్పుడూ అని ఎల్లప్పుడంటే ఏమనర్థం జాగ్రత్త అవస్థలోనూ నేనున్నాను కానీ జాగ్రత్త అవస్థ ఉంది పోయింది ఇప్పుడు స్వప్నం వచ్చింది స్వప్నావస్థలోను నేనున్నాను స్వప్నము పోయింది ఇప్పుడు సుషుప్తి వచ్చింది సుషుప్తిలోనూ ఉన్నాను మళ్ళీ సుషుప్తి పోయింది జాగ్రత్త అవస్థ వచ్చింది అప్పుడు నేనున్నాను ఈ అవస్థలు మూడు మారిపోతున్నాయి ఇది సదా లేదు ఇదేంటి ఎల్లవేళలా లేదు ఎల్లప్పుడూ లేదు ఇది పరిమితమైంది తాత్కాలికం కానీ మూడు అవస్థల్లోనూ నేనున్నాను అసలు ఏ అవస్థ నాది కాదు కదా మూడు అవస్థల్లోనూ నేనున్నాను కానీ ఏ అవస్థ నాకు సంబంధం లేదు కాబట్టి సదా సర్వహ అంటే జాగ్రత్త అవస్థ నా ప్రకాశింపబడుతుంది స్వప్నావస్థ నా వల్లనే ప్రకాశింపబడుతుంది సుషుప్తి అవస్థ నా ప్రకాశింపబడుతుంది కాబట్టి సమస్తము కూడా సర్వము కూడా నా వల్లనే ప్రకాశింపబడుతుంది తర్వాత సమహ చూడండి జాగ్రత్త అవస్థలో నేను ఎక్కువగా స్వప్నావస్థలో తక్కువగా సుషుప్తి అవస్థలో బాగా తక్కువగా అలా ఏమైనా ఉన్నానా అవస్థలో ఐదు ఉన్నాయి దేహము ప్రాణము ఇంద్రియాలు మనసు బుద్ధి స్వప్నావస్థకెళ్ళేటప్పటికి దేహము ఇంద్రియాలు పడిపోయింది ప్రాణము మనస్సు బుద్ధి మూడే ఉన్నాయి సుషుప్తికి వెళ్ళేటప్పటికి ఇవన్నీ పడిపోయాయి అలాగ నేనేమైనా జాగ్రత్త అవస్థలో ఎక్కువ ప్రకాశాన్ని స్వప్నావస్థలో తక్కువగా సుషుప్తిలో ఇంకో అలా ఉందా లేదు సమహ ఎప్పుడు సదా సర్వ సమహ సిద్ధహ ఇక్కడ చూడండి సిద్ధత్వం అంటే ఏంటనంటే ఆయన అంటారు నిస్సంగ అహంకారాది సంబంధ రహిత అసంగ అయం పురుషు సిద్ధ నిర్దోషం హి సమం బ్రహ్మా సద్రూప కాలత్రయేపి సద్రూపే ప్రాప్తండి ఇప్పుడు అడగండి ఏవండి ఇప్పుడు స్వప్న వస్తుందే లేదంటారు సుషుప్తి అవస్తుందే ఇప్పుడు మీరు చెప్పకపోతే నాకు అనుమానం చెప్పకపోతే ఉన్నట్టుగానే సుక్షుప్తి అవస్థలో ఉన్నారా ఇప్పుడు అది ఎవరి ఇప్పుడు ఎరుకలో ఉందా లేదు కాబట్టి సుక్షుప్తి ఇప్పుడు లేదు స్వప్నావస్థ అలా అనిపిస్తుందండి కొద్దిగా ఇప్పుడు లేదు చూడండి ఇప్పుడు అవి సిద్ధంగా లేవు ఇప్పుడు ఏది ఉంది మీకు అది జాగ్రత్తగా ఉన్నారా జాగ్రత్తలోనే ఉన్నారా ఇప్పుడు జాగ్రత్త సిద్ధం కానీ స్వప్నం అసిద్ధం సుషుప్తి అసిద్ధం ఇప్పుడు జాగ్రత్త సిద్ధం కానీ మీరు సిద్ధ స్వప్నావస్థలో ఉన్నారనుకోండి అప్పుడు జాగ్రత్త అసిద్ధం కానీ మీరు సిద్ధ సుషుప్తి అప్పుడు జాగ్రత్త అసిద్ధం స్వప్నము అసిద్ధం ఆత్మ సిద్ధ చూడండి అవస్థలు అసిద్ధమైపోతున్నాయి ఒకప్పుడు సిద్ధమైపోతుంది కానీ నేను మటుకు సర్వసిద్ధహ సర్వత్ర సర్వకాలాల్లో సర్వ అవస్థల్లో కూడా సిద్ధ ఎప్పుడు ఉన్నవాణ్ణి ఎల్లప్పుడూ ఉన్నవాణ్ణి అన్ని వేళలా ఉన్నవాణ్ణి అంతటా ఉన్నవాణ్ణి అంతటికీ అధిష్టానమై ప్రకాశించేవాణ్ణి కాబట్టి నాలో ఏ రకమైనటువంటి వేదము లేదు ఏ రకమైనటువంటి దోషము లేదు ఏ రకమైన పరిచ్ఛిన్నతలు లేవు నేను అపరిచ్ఛిన్న స్వరూపాన్ని కాబట్టి మరి ఎలా ఉన్నారండి ఇవ్వండి ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావ ఈ అవస్థల దోషం ఏమైనా లేదు నిత్య శుద్ధ విముక్తం అఖండ ఆనంద్ఞానమనంతం పరం బ్రహ్మాహమే తత్ ఇక్కడ నిత్య శుద్ధ విముక్త చూడండి మంచి పదాలు వాడారు నిత్య ఎల్లప్పుడూ ఉండేవాడిని ఎప్పుడు ఎల్లప్పుడంటే అసలు ఎల్లప్పుడనే శబ్దం ఎందుకు వాడవలసి వస్తుందని చెప్పండి మూడు ఉన్నాయి కనుక మూడిట్లోనూ నేను ఉన్నాను కనుక ఎల్లప్పుడూ ఉన్నానని చెప్పవలసి వస్తుంది అసలు మూడే లేదనుకోండి ఎల్లప్పుడూ అనే పదం వాడాలా చెప్పండి ఎల్లప్పుడూ ఎందుకు వాడాలి జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడు ఉన్నాయి ఈ మూడు ఉండట్లేదు పర్మనెంట్గా మూడు మారిపోతున్నాయి కానీ నేను ఎల్లప్పుడూ ఉన్నాను ఎల్లప్పుడూ అనే శబ్దం దేన్ని దృష్టిలో పెట్టుకుని ఉపయోగింపబడింది ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని అసలు ఈ మూడు లేదనుకోండి ఉండేది నేనే కదా ఇంకా ఇంకా అది ఎల్లప్పుడు ఎల్లప్పుడు అల్లప్పుడు లేదు సదా నిత్యహ అసలు ఉండేదే నేను కాబట్టి నిత్య తర్వాత ఏవండి జాగ్రత్త దాని దోషాలన్నీ దీనికి అంటుతాయా ఏవండి జాగ్రత్త మీరు పొరపాటు చేస్తే ఎవరో మీరు ఇంకొకళ్ళు ఘర్షణ పడి తిట్టుకుంటే స్వప్నానికి వెళ్ళిపోతే ఆ పొరపాటు స్వప్నంలోకి వెళ్ళట్లేదు అవునా స్వప్నంలో ఏవేవో కలలుగానేస్తున్నారు జాగ్రత్త అవస్థలో చేసిన కొన్ని తప్పుడు పనుల వల్ల మీరు నలిగిపోయి మదన ఆలోచించి ఆలోచించి సరళి ఇంకేం చేస్తాం పొరపాట్లు చేసుకుని అనుకుని విచారించి కొంతసేపు బాధపడి భోజనం చేసి పడుకున్నారు స్వప్నంలోకి వెళ్ళారు స్వప్నంలోకి వెళ్తే వేరే ఏదో కల ఏదేదో ప్రపంచం వచ్చేసింది ఏదేదో అనుభవిస్తున్నారు ఈ ఈ జాగ్రత్తలో చేసిన పొరపాట్లేమీ స్వప్నావస్థలో అంటట్లేదు స్వప్నావస్థలో ఏవేవేవో చూశారు అక్కడ ఏదో దొంగతనం చేస్తారు అక్కడెవడో మీరు పట్టుబడిపోయారు పోలీసులు తరంకెళ్తున్నారు స్వప్నం ఆ దోషం కూడా సుషుప్తిలోకి వెళ్ళిపోగానే అది లేదు అసలు ఒక అవస్థ దోషం ఇంకో అవస్థకే అంటున్నప్పుడు అసలు నేను ఏ అవస్థలు నేను కానప్పుడు నాకు అవస్థల దోషాలు నాకు అంటుతాయా శుద్ధహ అవి అశుద్ధమైతే అవ్వచ్చు కానీ నేను శుద్ధహ జాగ్రత్త అవస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది చూడండి స్వప్నావస్థలో శుద్ధత్వం అశుద్ధత్వం ఉంటుంది మంచి చెడులు ఉంటాయి ఇవి ఏవి సుషుప్తికే అంటున్నప్పుడు ఇంకా నాకే ఉంటుంది సుషుప్తిలో మంచి చెడు ఉందా లేదు సుషుప్తిలోనే మంచి చెడు లేనప్పుడు సుషుప్తినే ప్రకాశింపజేసే నాకు ఏ రకమైన అశుద్ధత్వం అంటుంది కాబట్టి నిత్యశుద్ధ ఎల్లప్పుడూ శుద్ధమైన వాణ్ణి ఎల్లప్పుడూ శుద్ధమైన ఇక రెండోది ముక్త ఎప్పుడు ముక్త ఇప్పుడేదో ముక్తత్వం కాదు నిత్యముక్త నిత్య ముక్త తర్వాత ఏకహ నేను ఏకమై ఉన్నవాడిని చూడండి ఏకహ అంటే ఒకటి అని అర్థం కదా ఏకహ అంటే ఒకటి అని అర్థం కానీ ఒకటని అర్థం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి రెండవది ఉంటే ఒకటని వాడాలి ఏమండి ఈ రెండుట్లో ఒకటివ్వండి అని అంటాం ఈ రెండిట్లో ఒకటివ్వండి అని అంటాం అంటే రెండు ఉన్నాయి కనుక ఒకటని వాడుతాం ఒకటే అనుకోండి దానివ్వండి అని అంటాం దానికి ఏక శబ్దం వాడాం వాడతావా ఏక తిండండి అంటే ఏమనర్థం రెండోది ఏంటి ఏట్లేదని అర్థం రెండో పని లేదు ఏక తిండికి తిన్నాడు ఏక నిద్ర అంటే ఏక నిద్ర అంటే ఏమనర్థం ఇంకా ఇంకా అదే అయి ఉన్నాడు అని అర్థం ఇంకా అదే అలాగనే ఇక్కడ ఏక శబ్దానికి అర్థం ఏంటంటే తానై ఉండడమే అదే అయి ఉండడం అంతే ఏకహా నిత్య శుద్ధ ముక్త ఏకహ ఏక నిత్యత్వం ఏక శుద్ధుడు ఏక ముక్తుడు అంటే ఏకంగా తినేస్తున్నాడు అండి ఏక తినండి బాబు ఏక నిద్ర ఏక మాట్లండి బాబు అంటే ఏమని అర్థం ఇంకా అదే అన్నట్టుగా దాని అర్థం అదే యసి అనమాట అలాగని ఇక్కడ కూడా ఏకత్వానికి అర్థం ఏంటంటే ఇంకా తానై ఉన్నాడు అదే అయి ఉన్నాడు ఏంటి నిత్య శుద్ధ ముక్త అఖండ చూడండి అఖండత్వం జాగ్రత్త స్వప్నావస్థకి ఖండముంది కదా జాగ్రత్త అవస్థ వేరు స్వప్నావస్థ వేరు స్వప్నావస్థకి సుషుప్తి అవస్థకి ఖండముంది జాగ్రత్త అవస్థ అంతమైతే సుషుప్తి స్వప్నం ప్రారంభమవుతుంది స్వప్నం అంతమైతే సుషుప్తి మళ్ళీ సుషుప్తి అంతమైతే జాగ్రత్త ఇలా ఒకటికొకటి ఖండమైతే ఒకటి ఒకటి అంతమైతే ఇంకొకటి ప్రారంభమవుతుంది కానీ నేను అఖండ కదా అంతేకాదు అఖండం ఎలా ఉన్నానండి ఆనందహ ఏదైతే నిత్యమో ఏదైతే శుద్ధమో ఏదైతే ముక్తస్వరూపమో ఏదైతే ఏకమై ఉందో ఏదైతే అఖండమో అదేంటి ఆనందహ అద్వయ ఇక్కడ చూడండి ఆ పదం వాడారు అద్వయ రెండవది లేకుండా ఉంది జాగ్రత్త అవస్థ స్వప్నము సుషుప్తి ఏమిటండి అని అంటారు చూడండి సుషుప్తి అన్నాం అనుకోండి ఏమిటి స్వప్నము జాగ్రత్తలు ఏమైందండి అని అంటాం స్వప్నం అన్నాం అనుకోండి సుషుప్తి జాగ్రత్తలు ఎక్కడా కాబట్టి ఇక్కడ ఆత్మా అద్వయ రెండవది లేకుండా ఉంది అది ఎలాంటిది సత్యం జ్ఞానం అనంతం యత్ పరం బ్రహ్మాహమేవ తత్ ఇక్కడ అఖండార్థ బోధక వాక్యం చెప్పారు చూడండి అక్కడేంటి నిత్య ఆత్మ పైన పైన శ్లోకం పైనలైనమన్నారంటే ఆత్మ గురించి మాట్లాడారు కింద శ్లోకం కిందలైనే ఏంటంటే బ్రహ్మ గురించి మాట్లాడారు ఆత్మ బ్రహ్మ రెండు ఒకటేనా ఒకటే ఎలాగొకటి నిత్య ఆత్మా ఇక్కడే ఉన్నారు సత్యం అక్కడే ఉన్నారు శుద్ధ ఆత్మ ఇక్కడే ఉన్నారు జ్ఞానం అక్కడే ఉన్నారు ముక్త ఆత్మ ఇక్కడేమన్నారు అనంతం నిత్య శుద్ధ ముక్తం ఆత్మ బ్రహ్మ ఏంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ మూడు ఒకటే ఈ ఆరు ఒకటే ఆరు వేరు కాదు ఈ ఆరే ఈ మూడే మూడు ఎలాగండి ఈ మూడు మూడు నిత్యం వేరు సత్యం వేరు కదా ఏదైతే నిత్యమో అదే సత్యము అర్థమైందా ఇప్పుడు అసత్యము నిత్యము కాదు అసత్యం అంటే ఏంటి అనిత్యం అసత్యం సత్యమైనది ఏంటి నిత్యం కాబట్టి నిత్యమే సత్యము సత్యమే నిత్యం కాబట్టి ఆత్మ నిత్యమైనప్పుడు బ్రహ్మ సత్యమైనప్పుడు నిత్యము సత్యము ఒకటే కనుక ఆత్మ బ్రహ్మ ఒకటే ఇక పైన శుద్ధం ఆత్మ కిందేమన్నారు జ్ఞానం కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆత్మ అన్నప్పుడు మూడు రాయండి నిత్యం శుద్ధం ముక్తం అర్థమైందే కింద ఏంటి సత్యం జ్ఞానం అనంతం బాగా చూడండి నిత్యము సత్యము ఓకే కలిసిపోయిందండి మరి ఈ శుద్ధము జ్ఞానం ఏంటండి ఈ దోషాలన్నీ అశుద్ధాలన్నీ దేని వల్ల వచ్చాయి అజ్ఞానం వల్ల వచ్చింది ఇప్పుడు ఆ అజ్ఞానం పోయి జ్ఞానమైంది అనుకోండి శుద్ధ కాబట్టి శుద్ధమైనదేంటి జ్ఞానం నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే పరమం యో పవిత్రం యో పవిత్రానాం చవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం పవిత్రములన్నిటికంటే పవిత్రములు చేసేవాటన్నిటికంటే పరమ పవిత్రమైనది మంగళములు చేసేవాటన్నిటికంటే కూడా దివ్యమంగళమైనది ఏంటి జ్ఞానం కాబట్టి ఇక్కడ అక్కడేమన్నావు శుద్ధం ఇక్కడేమున్నాం జ్ఞానం ఈ లోకంలో పరమ శుద్ధమైనది ఏంటి జ్ఞానమే శుద్ధం ఆత్మస్వరూపమైతే జ్ఞానం బ్రహ్మస్వరూపం కాబట్టి శుద్ధము జ్ఞానము ఒకటే కదా కాబట్టి నిత్యము సత్యము ఒకటే శుద్ధము జ్ఞానము ఒకటే తీసేయండి ఇక ఏముంది అక్కడ పైన ముక్త ఇక్కడేంటి అనంత చూడండి బంధింపబడినంత వరకు నేను ఇంతే అనుకుంటున్నాను బంధం ఉన్నంత వరకు నేనింతే ఈ దేహము ఇంద్రియాలు మనస్సు బుద్ధి అని ఎప్పుడైతే ఈ బంధం నుంచి బయటకు వచ్చానో బంధ విముక్తి అయిందో నేనెవరిని అనంతం బంధింపబడినంత వరకు అల్పం బంధం పోతే అనంతం కాబట్టి ఇక్కడ ముక్త అనంత కాబట్టి ఆత్మా బ్రహ్మ ఆ ఆత్మే బ్రహ్మరా అదేరా పరమాత్మ వేరే కాదు నిత్య శుద్ధ ముక్త ఆత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అహమేవ త ఆఖరిచరణ అర్థమైందా ఆ నిత్యశుద్ధ ముక్తమైనటువంటి ఆత్మస్వరూపమే సత్యము జ్ఞానము అనంతమయ్యున్న బ్రహ్మ అదే నేను అనేటువంటి ఆ చింతన కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఆ స్థితిని ఏం చెప్తుందంటే ఇక్కడ శాస్త్రం దాన్ని దృఢం చేసుకోండి నిరంతర కృతా నిరంతరకృత్రహ్మై వాస్మితి వాసనా హరత్య విద్యా విక్షేపాన్ రోగానివర క్లీన్ స్టేట్మెంట్ అండి ఏదో జబ్బు చేసిందనుకోండి మందు ఇచ్చారనుకోండి ఏమండి ఇది వాడండి అన్నారనుకోండి ఎంతవరకు వాడమంటారండి మందు చెప్పండి ఏమండి ఇది ఎంతవరకు వినమంటారండి ఇది ఆత్మబోధ ఈ మననం విచారణ అంతే మీకు ఇంకా జబ్బు తగ్గలేదనుకోండి మందు మారుస్తాం అలాగనే ఇప్పుడు విన్నా అర్థం కాలేదనుకోండి ఆత్మబోధ అయిన తర్వాత వివేక్ చూడమని మొదలు ఇంకో డోసు పెంచుతా అనమాట అది విన్నా మారలేదనుకోండి అప్పటికి ఇంకా జబ్బు పోలేదనుకోండి అప్పుడు ట్రీట్మెంటు మారుతుందనమాట వేరే ఇంక ఎంత జబ్బుకి మందు ఇచ్చినా సర్జరీ చేయడమే అలాగని ఇక్కడ కూడా మార్చుకుంటారా సరిగ్గా ఈ మందు వాడి మార్చుకుంటారా మీకు మళ్ళీ ఇంక మందుతో పని లేకుండా హాయిగా ఉంటారు మీ ఇష్టం చూసుకోండి జబ్బు తగ్గలేదా మళ్ళీ పడతాం మళ్ళీ మందు మారుస్తాం ఇంకోటి మార్చడమే కాబట్టి ఏదైనా మందు యొక్క లక్ష్యం ఏంటి జబ్బును తొలగించడమే ఈ ఆత్మవిచారణ యొక్క లక్ష్యం ఏంటి జ్ఞానప్రాప్తి మోక్షప్రాప్తి అంతే ఫినిష్ విముక్త బంధ విముక్తి కాబట్టి ఇక్కడ హరతి అవిద్యా విక్షేపాన్ రోగానివ రోగికి రసాయనం ఎలాగైతే ఆ రోగం నుంచి మనిషిని బయటకు పెట్టి స్వస్థితి ఏమండి స్వస్థత చేకూరిందే అని అంటారు స్వస్థత చేకూరడం అంటే ఏంటి ఆరోగ్యము అని అర్థం కదా స్వస్థత అంటే తెలుసా మీకు అర్థం ఎంత గొప్ప పదమో స్వ అంటే ఆత్మని స్థితి ఏవండి మీరు పూర్వస్థితి మీ ఆత్మస్థితి అంటే మీరు హాయిగా ఉన్నారా ఇప్పుడు హాయి ఎప్పుడు ఉంటామండి ఉచిపడ్డ జబ్బు తొలగిపోతే హాయిగా ఉంటాం ఇప్పుడు బాగా చూడండి ఇప్పుడు ఒక ఆయన అన్నారు స్వామీజీ ఆ మందు ఇవ్వబట్టే కదా నేను హాయిగా ఉన్నాను పిచ్చివాడ ఆ మందు ఇవ్వబట్టి నువ్వు హాయిగా లేవు హాయ ఎప్పుడు హాయ జబ్బు వచ్చి పడింది ఇప్పుడు ఆ మందు చేసిన పని ఏంటంటే హాయిని పెట్టలేదు ఆ మందు హాయిని తీసుకొచ్చి పెట్టిందే పెట్టలేదు ఏం చేసింది జబ్బుని తీసింది రోగాన్ని రోగం తొలగిపోతే నీ స్వరూపం ఏమిటి హాయ్ స్వరూపం ఎప్పుడూ హాయే ఆనందమే కానీ దుఃఖం దేని వల్ల వచ్చింది జబ్బు వల్ల వచ్చి ఇప్పుడు ఈ మందు ఏం చేస్తుంది జబ్బుని తొలగిస్తుంది జబ్బుతో పాటు దుఃఖం పోగానే ఆనందాన్ని తెచ్చిపెట్టింది ఆ ముందు ఏమన్నా ఈ లోకంలో ఆనందంగా ఉండడానికి మందులు అడగండి సుఖంగా ఉండడానికి మందులు అడగండి దుఃఖాలు పోంగొట్టడానికే మందు ఫినిష్ అలాగనే ఇక్కడ కూడా ఆత్మ దేనికేనంటే లేనిపోని సంసారం తెచ్చిపెట్టుకున్నాం అజ్ఞానం వల్ల ఆ అజ్ఞానం తొలగించడానికే ఈ విచారణ ఆ అజ్ఞానం తొలగిందనుకోండి ఇక విచారణ అజ్ఞానాన్ని తొలగించిన తర్వాత నా స్వరూప స్థితి నాకుండిపోతుంది స్వరూపాన్ని తెచ్చిపెట్టదు నిత్య శుద్ధమైనటువంటి ఆనంద తత్వాన్ని ఏమి ఈ విచారాన్ని తెచ్చిపెట్టదు ఏం చేస్తుంది అలా ఉన్న నా స్వరూపాన్ని నాకు కానివ్వకుండా నేను బద్ధుణ్ణి చేసి నన్ను లేనిపోని వాటిలో ఇరికించి నన్ను బంధుని బంధం కల్పించి నాకు లేనిపోని ఇబ్బందులు కల్పించి కుయ్యో మరో అని అరిసేలా చేసింది ఈ అజ్ఞానం కాబట్టి ఇప్పుడు ఈ అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితే ఈ అజ్ఞాన నివృత్తి అయితే స్వరూపమేమి రాదు ఉన్నదే స్వరూపము రోగానికి మందు వాడితే రోగం పోతే ఆనందంగా ఉన్నాను స్వస్థతగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎలాగైతే అబ్బా డాక్టర్ గారు మీకు మాకు మీరు మాకు ఆరోగ్యాన్ని చేకూర్చారండి నేను ఆరోగ్యాన్ని ఇవ్వలేదురా బాబు నువ్వు ఆరోగ్యవంతుడివే రోగం వచ్చి నేను చేసింది రోగాన్ని తొలగించే మందు ఇచ్చాను నువ్వు వాడావు రోగం పోయింది ఎప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు ముందు ఎలా ఉన్నావు రోగం రాకముందు ఇలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు అప్పుడు అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు ఎలా ఉన్నావు మధ్యలో వచ్చింది మధ్యలో పోయింది కాబట్టి అజ్ఞానం కూడా మధ్యలో పుట్టింది ఈ అజ్ఞానం వల్ల ఈ దోషం దీన్ని పోంగొట్టుకునేదానికి శాస్త్రచింతన గురువు యొక్క వాక్యము ఆత్మ విచారణ ఈ మూడు కావాలి కాబట్టి ఏవం నిరంతర కృత బ్రహ్మైవా స్మీతి వాసన ఆ బ్రహ్మ అహమితి ఆ చూశారా ఇందాక నిత్య శుద్ధ ముక్తహ విచారణ చేయండి దాని విచారణ చేయండి మీకు అర్థమైపోతుంది నిత్యము శుద్ధము ముక్తస్వరూపము నిత్యం అంటే జాగ్రత్త వస్తుందండి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను ఇలా వింటున్నారు అన్నీ ఉన్నాయి ఇవన్నీ స్వప్నంలో ఉండవు ఇంత మాట్లాడే మనిషి స్వప్నంలో ఇది మాట్లాడలేదు నిన్ను నాకు కళ వచ్చింది విచిత్రమైన కళ ఏంటంటే మీరందరూ అన్నారట స్వామి ఎంత కష్టపడి మీరు మా గురించి చెప్తున్నారండి అయ్యో అయ్యో ఒక చిన్న పని చేద్దాం స్వామి అన్నారట నేను ఓ తప్పకుండా నాకు ఈ కష్టం తప్పిస్తారంటే ఏం చేయరు అంతకంటే మీరేమీ కంగారు పడకండి సరిగ్గా మీరు ఉదయం ఆరున్నరకు వచ్చేయండి మీరు కింద కూర్చోండి మేము మేమందరం పైన కూర్చుంటాం మేం మీకు చెప్తాం మీరు వినండి అన్నారట అబ్బా మీరందరూ చెప్పేస్తున్నారట నేను అలా కూర్చొని వింటున్నానట స్వప్నం సరే అదేదో బాగుందని చెప్పి అదే ఆలోచనతో ఉదయం ఆరున్నరకు కూడా లేచి అది మార్చుకోకుండా ఇక్కడికి వచ్చాననుకోండి కుదురుతుందా చేస్తారా నిజంగా నాకు ఎంత హాయి అది చేస్తారా లేదండి అది స్వప్నం మీకు మాకు కాదు మాకెవరికి అటువంటి ఆలోచన రాలేదండో అటువంటి ఆలోచన ఒకవేళ వచ్చినా దాన్ని అక్కడే పాతేస్తాం ఎందుకుని అక్కడ ఎక్కగానే మాకు ఉన్నమతి పోతుంది ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎన్ని ఎక్కడండి బాబు మీరు చెప్పడం మేము వినడం అదే సబబు కానీ స్వప్నంలో మీరందరూ పైకెక్కారు కుదిరినా కుదరకపోయినా స్థలం ఉన్న ఇరుక్కున ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తం మీద ఎక్కి కూర్చున్నారు అక్కడ నేను ఒక్కనే అక్కడ కూర్చున్నాను అర్థమైందే మరి అంత రివర్స్ అయిపోయింది జాగ్రత్తకి స్వప్నానికి ఈ పరస్పర వైరుధ్యం అర్థమైందా అశుద్ధత అశుద్ధమే కదా అది ఏమైనా శుద్ధమా అది అది ఏమైనా నిత్యమైందా సత్యమైందా హా అసత్యం కనుక అశుద్ధం ఇదంతా సుషుప్తిలోకి వెళ్ళాను ఏమైపోయింది విని విని విని విని మీరు చెప్పింది ఇంకా బుర్రంతా అనస్తిష అయిపోయి ఇంకా అసలు ఏమైపోతున్నానో నాకే ఇప్పుడు నేను ఒక్కడిని చెప్తుంటేనే మీరందరు ఇంత మారిపోతుంటే ఇంతమంది చెప్తున్నప్పుడు ఒకడేమైపోతాడు కొట్టుకుపోతాడు ఇంకంతే ఒక్కడి మాట ప్రభావం ఇంతమంది మీద ఇన్ని రకాలుగా పడి ఓ ఇంత మారిపోతుంటే ఇంతమంది మాట్లాడి ఒకడు వినాలనుకుంటే అప్పుడు ఆ ప్రభావం ఎలా ఉంటుంది కొట్టుకుపోతాడు ఇంకంతే ఇక్కడ అలా విని విని విని విని బుర్రంతా స్తబ్దత చెందిపోయి ఇంకే అసలు మోక్షమా బంధమా అసలు ఏంటి అసలు నేనే అసలు ఎక్కడున్నాను ఏమిటి అయోమయ స్థితికి వెళ్ళిపోయి ఏం అర్థం కాకుండా ఆ బుద్ధి పడిపోయింది ఎక్కడికి వెళ్ళింది సుషుప్తి అక్కడికి వెళితే మీరు కూర్చున్నది లేదు నేను కూర్చున్నది లేదు మీరు మాట్లాడింది లేదు నేను మాట్లాడింది లేదు జాగ్రత్త అనుభవము లేదు స్వప్నానుభవం లేదు ఏదీ లేదు అంత విషమం ఏమీ లేకుండా పడింది మళ్ళీ లేచాను అయ్యి బాబాయ్ సమయం వెంటనే స్నానం చేయాలి జపం చేయాలి మనం ఏదో చేసుకోవాలి చూసుకోవాలి పరిగెట్టాలి మళ్ళీ వచ్చేసాను కాబట్టి ఇదేంటిది మీరు ఒక్కసారి దీన్ని విచారణ చేయండి ఇది ఒక ఆట ఇది లేచాం ఓ ఊరుకులు పొరుగు స్నానం చేసి జపం చేసి బొట్టెట్టుకుని బట్టలు వేసుకుని మళ్ళీ ఆత్మబోధం వచ్చి చెప్తున్నాం మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ఆట ఆడేస్తున్నా మీరు నేను ఎవరైనా సరే అందుకనే శాస్త్రం అంటుంది దీన్ని ఆటని ఎలా అంటారు స్వామి ఆట ఆటా వన్ జాగ్రత్త అవస్థ ఆటా టూ స్వప్న ఆటా త్రీ సుషూ ఇంకా ఫోర్ పెడితే ఇంకేం లేదు ఇంకంతే ఆటా వన్ ఆటా టూ ఆట త్రీ అంతే పురత్రయే క్రీడతీయస్థు జీవ ఈ మూడిట్లో ఎక్కి దిగి ఆడుకుంటున్నాడట వాడు జాగ్రత్త అస్థులు ఆడేస్తున్నాడు ఓహో ఆడేస్తున్నాడు మా ఆవిడ మా భార్య నా భర్త నా పిల్లలు నాకి అయ్యో అయ్యే గలగల గలగల గలగలగల ఆడేస్తున్నాడు ఇంత మనిషి తర్వాత ఈ భార్య ఉండదు ఈ భర్త ఉండడు ఈ పిల్లలు ఉండరు వాళ్ళకి కావాల్సిన భార్య వాళ్ళకు కావలసిన భర్త వాళ్ళకు కావలసిన పిల్లలు అక్కడ అది ఇక్కడ అక్కర్లేకపోయినా అక్కడికి ఇది పడాలి జాగ్రత్త వస్తువులు అక్కడ అక్కర్లేకపోయినా అక్కర్లేదు కదా వాడిష్టం ఎవరినైనా భార్య చేసుకోవచ్చు ఎవరినైనా భర్తను చేసుకోవచ్చు ఎవరినైనా పిల్లలుగా చేసుకోవచ్చు ఎవరికైనా తల్లవచ్చు ఎవరికైనా తండ్రి అవ్వచ్చు ఎలా అయినా ఉండొచ్చు స్వేచ్ఛ అదొక లోకం అక్కడొక ఆట ఇక్కడొక ఆట ఈ ఆటలన్నీ సుషుప్తికి అక్కడ పాడేస్తున్నాడు అది ఒక రకమైన ఆట ఏంటి హాయిగా ఏమీ లేకుండా అలా కూర్చోడం యోగి భోగి రోగి సుషుప్తిలో యోగి స్వప్నంలో భోగి జాగ్రత్తలో రోగి అన్ని దశలు అక్కడే అయిపోయాయి కాబట్టి మూడు చూడండి ఇవన్నీ తిరుగుతున్నాయి ఇవన్నీ యథార్థం కాదు ఇవన్నీ బుద్ధి మనస్సు దేహము ఇంద్రియాలు ప్రాణం వీటి యొక్క క్రియా కాని సాక్షి చేత కేవలం నిర్గుణశ్చ నేను మాత్రం దీనికి సంబంధము లేదు ఈ ఆటలన్నీ జరుగుతూ ఉన్నాయి అందుకనే మహర్షి రమణ రమణ మహర్షిని చూస్తే ఆయన అలా ఉంటారని ఏంటి సాక్షి చేతా కేవలో నిర్గుణశ్చ నిర్గుణత్వానికి ఒక రూపమిస్తే ఊహించుకోండి ఇవ్వండి అనుకునే అది నిర్గుణం ఒకవేళ కనుక ఇవ్వదలుచుకుంటే అది ఎవరో కాదండి రమణ మహర్షి అది ఆ స్వరూపం చూడండి సాక్షి చేత కేవల నిర్గుణశ్చ కాబట్టి ఏవం నిరంతరకృత్రహ్మై వాస్మితి వాసన అంటే నిరంతరం నైరంతర్యం చూసారా ఎప్పటివరకండి ఈ చింతన ఎప్పటి వరకు ఏంటి ఎప్పుడైతే వెన్నీ రాలి అప్పటి వరకు అవునా ఎంతవరకు అండి పోయి ఇంకా వెలిగించి పాత్రలో ఉన్న పదార్థం ఉడికేదాకా ఉడికిన తర్వాత కూడా ఉంచారనుకోండి పదార్థం ఆడిపోతుంది పనికి రాకుండా పోతుంది ఉడకగానే తీసి పోయి కట్టేస్తాం అలాగని ఇక్కడ కూడా ఈ బ్రహ్మాత్మ చింతన ఈ ఆత్మ విచారణ ఎంతవరకు అజ్ఞాన దోషం పోయి వన్స్ అజ్ఞాన దోషం నివృత్తి అయిపోతే వాడికి ఈ చింతన వేరుగా చేయడు ఆ చింతన ఏదైతే చెయ్యబడిందో అదే తానైపోయాడు ఇప్పుడు తానుగా ఉన్నాడంతే ఆ చింతన తానుగా ఉన్నాడు బాగా చూడండి ఈ ఉపమానం శ్రద్ధగా వినండి పాత్రలో పదార్థం వేశాం అన్నం నీళ్లు పోసారు అత్యసర పెడతాం కదా అది ఉడుకుతుంది బాగా చూడండి ఎందుకు మీకు కుక్కర్ ఉంది కదా ఉపమానం మీదే తీసుకుని కుక్కర్లో పెట్టారు మూడు విజిల్స్ రాగానే కట్టేశారు అనుకోండి మీరు వెంటనే తీయండి ఉడకదది వెంటనే మూత తీసి చూడండి ఉడుకుండదు ఇంకా బియ్యంగానే ఉంటుంది కానీ ఎప్పుడు ఉడుకుతుంది తెలుసా ఆ కట్టేసిన ఆ పాత్ర కూడా ఆ వేడి లోపల స్టీము ఉంటుంది ఆ సంయోగం ఆ స్టీము కొడుకుతుంది అలాగనే నువ్వేదైతే చింతన చేస్తున్నావో ఆ చింతన వల్ల ఏదైతే నీ యొక్క అజ్ఞాన నివృత్తి అయిందో ఇక ఆ తర్వాత చింతన వేరేగా చేయకలేదు అదే నీవైపోయి ఉన్నావు ఇంకా ఇంక వేరే నిప్పు పెట్టక్కర్లేదు అందులో ఉంది ఆ ని ఆ స్టీము ఆ వేడి అందులో ఉంది ఇంకా మళ్ళీ నిప్పు పెట్టక్కర్లేదు మళ్ళీ ఆపేస్తున్నావు ఏ ఉష్ణమైతే ఏ స్టీమ్ అయితే లోపలుండి ఆ అన్నాన్ని ఉడిగించుకుందో అలాగని ఇక్కడ కూడా నువ్వు వేరే చింతన చెయ్యక్కర్లేదు తానైపోయి ఉన్నావు ఇప్పుడు నీకు వేరే అగ్ని అక్కర్లేదు బయట నుంచి చాలు ఇంతవరకు దొరికిన అగ్ని చాలు మూడు విజిల్స్ రాగానే ఇంక నిప్పు ఆపేస్తాం మనం కట్ చేసేస్తాం కూడా పెట్టాం పూర్తిగా ఆపేస్తాం ఇంక అక్కడ కుక్కర్లో ఆ ఏదైతే అగ్ని సంప్రాప్తమైందో దానితోటి అది ఉడికిపోతుంది అలాగని ఇక్కడ కూడా చింతన మనం చేసి అజ్ఞాన నివృత్తి అయిన తర్వాత ఇక వేరే చింతన అక్కర్లేదు ఆ చింతనే తన స్థితి అయిపోతుంది ఆ చింతనే తన స్థితి అక్కడికి వెళ్ళిన తర్వాత న విముహ్యతి ఇక మోహమే లేదు ఇక ఏ రకమైనటువంటి దోషం లేదు కాబట్టి ఈ చింతన ఎలా చేయాలి స్వామి ఎలా చేస్తే ఈ చింతన సాగుతుంది ఎలా చేస్తే చింతన సాగుతుందో శంకర్లు ఇక్కడి నుంచి మనకు అమోఘమైనటువంటి సూచనలు ఇస్తున్నారు ఎలా చేయాలి దానికి ఏ రకంగా మనం కొన్ని పద్ధతులు పాటించాలి అది ఇక రాబోయే శ్లోకాల్లో మనం చూస్తాం హరి ఓం తత్స